పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి ధ్యానలహరి మాసపత్రిక ఈ రోజు అంటే పద్దెనిమిది రెండు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిన నాదొక విన్నపం ధ్యానం మొదలుపెట్టే ముందర తరచూ మీరు మీ వేణునాదాన్ని వినిపించి తద్వారా మమ్మల్ని ధ్యానంలోకి తీసుకువెళ్తూ ఉంటారు ఆ వేణునాదం అన్నది ఎంతోమంది ధ్యానులకు చక్కటి అనుభూతులను కలిగించింది ఈ విషయాలపై వివరించే ప్రార్థన అలాగే మీ వేణునాదాన్ని కూడా విస్తారంగా ఇవ్వ ఓకే శివప్రసాద్ గారు ఈరోజు మీరు కోరిన ప్రకారం అందరినీ ధ్యానంలోకి తీసుకువెళ్తూ ఉన్నప్పుడు మరి దాని ముందర కూడా వేణునాదాన్ని నేను తరచూ వినిపించే ఆ దాని యొక్క అంతరార్థం గురించి ఈరోజు మీకు సవివరంగా చెప్తాను అలాగే కాస్త వేణునాదాన్ని కూడా వినిపించుతాను నిజానికి సంగీతం అనేది ఒక అద్భుతమైన విషయం ఆత్మ పదార్థాన్ని అది రంజింపజేస్తుంది స్వాంతపరుస్తుంది ఆత్మ అనేది ఎంత కల్లోల పరిస్థితుల్లో మనసు ఆందోళనాకర పరిస్థితుల్లో ఉన్నా చక్కటి సంగీతం అనేది సునాదం వింటే ఆ ఆత్మకి అందులోనే మనస్సులోని అలలు తగ్గి ఆత్మ చక్కగా స్వాంతమవుతుంది శాంతం అనుభవిస్తుంది శాంతము లేక సౌఖ్యము లేదు అన్నారు కదా త్యాగరాజస్వామి కనుక సంగీతం వినడంలో ఆత్మ ప్రశాంతతను చెందుతుంది కనుక సంగీతం అనేది చాలా అద్భుతమైన విషయం ఏ ప్రాణి అయినా సరే జంతుకోటిలోని ప్రాణి అయినా సరే వృక్ష సామ్రాజ్యంలోని ప్రాణి అయినా సరే ఖనిజ సామ్రాజ్యంలోని ప్రాణులైనా సరే ప్రతి ప్రాణి కూడాను చక్కటి సంగీతానికి ప్రతిస్పందిస్తుంది అద్భుతంగా ప్రతిస్పందిస్తుంది దానితో లయమవుతుంది దానిలో విలీనం అవుతుంది అప్పుడు ఆనందమే కాకుండా శక్తి కూడాను సంతరించుకుంటుంది కనుక ప్రతి ప్రాణి కూడాను ఎప్పుడు సంగీతంలో మునిగి ఉండాలి ఎప్పుడు చక్కటి సునాదంలో ఓలలాడుతూ ఉండాలి ముఖ్యంగా ధ్యానం చేసే ముందర గొప్ప గొప్ప సంగీతజ్ఞుల సంగీతాన్ని సునాదాన్ని విని అంటే ఒక రెండు మూడు నిమిషాలు విని ఆ తర్వాత ధ్యాన ప్రక్రియ అంటే ఆనాపాన సతి మొదలు పెడితే చాలా చక్కగా ధ్యానం కుదురుతుంది ఎందుకంటే అంతవరకు రకరకాల సమస్యలతో ఆలోచనలతో తబ్బిబ్బయి ఉన్న మనసు ఒకటేసారి డైరెక్ట్గా ఆనాపాన సతికి పోకుండా సంగీతం ద్వారా మనం కాస్త సమన్వయం చెంది ఆ తర్వాత శ్వాస మీద ధ్యాస ద్వారా మనం ఇతర లోకాలకి ఇతర కాలాలకి సూక్ష్మశరీరయానం ద్వారా प्रयाण् कनक नीन वीणुनपड़ा वेणुनाद तो मरी ध्यान क्लास मदल पड़ता ध्यान प्राक्टी अंदर चेत मददपटेस् संगीत गात्र संगीत పనికిరాదు ధ్యాన ప్రేరణకు అందులోన్న మాటలు మనకి ఇంకా ఎక్కువ ఆలోచనలు కలిగిస్తాయి అంతేగాని ఆలోచనలు తగ్గించవు కనుక ఏ విధమైన పదజాలము లేని కేవలం స్వర నాద రాగ పూరితమైన వాయిద్య సంగీతమే అంటే ఇన్స్ట్రుమెంటల్ మ్యూజికే ఎప్పుడు మనం ఎన్నుకోవాలి ఎప్పుడైతే వాయిద్య సంగీతం మనం వింటామో అక్కడ పదజాలం ఉండదు కనుక మన మనస్సు ఏదైనా పదజాలంలో కూడా ఇరుక్కోదు భావనలను సంతరించుకోరు ఆ స్వరాలతో తాను కూడా ఊతూ వెంటనే స్వాంతను చెందుతుంది ఆత్మపదార్థం కనుక ధ్యానం ముందర సంగీతాన్ని ఎన్నుకునేటప్పుడు ఏ విధమైన గాత్ర సంగీతం కాకుండా కేవలం వాయిద్య సంగీతాన్ని మనం ఎన్నుకోవాలి ఇంకొక పాయింట్ కూడా ఇందులో ఉంది ఎప్పుడైతే ఒక యోగి తన నాదం వినిపిస్తాడో ఆ నాదంలో ఒక్క నాదమే కాకుండా ఆ యోగి యొక్క ఎనర్జీ అంటే శక్తి కూడా అందులో ఉంటుంది ఎందుకంటే ఏ వస్తువు దాని యొక్క శక్తితో విడదీయబడలేదు కనుక ఒక యోగి సంగీతం నాదం వినిపించినప్పుడు అందులో అద్భుతమైన యోగ శక్తి కూడా ఇమిడి ఉంటుంది కనుక నేను వేణువు వాయించినప్పుడు అందులో నాదమే కాకుండా నా యొక్క ఎనర్జీని చుట్టుపక్కల ఉన్న ప్రతి వారికి ప్రతి ధ్యానికి ఇవ్వడం కోసమే నేను ఆ విధంగా ఆ వేణువు వాయిస్తాను కనుక ఆ ఎనర్జీ మూలాన ధ్యానులందరికీ కొంచెం అడిషనల్ ఎక్కువ ఎక్స్పీరియన్సెస్ వస్తాయి ధ్యాన అనుభవాలు వస్తాయి అదే ధ్యానుల అనుభూతులకి మూల కారణం అయితే ఇది స్వల్పమైన చేయూత తప్పితే అంతకన్నా అధికం ఎప్పుడూ కాజాలదు ఎందుకంటే ఎవరి శక్తినే వారు ఉపయోగించుకోవాలి ప్రతి మనిషిలోనూ అనంతమైన శక్తి రూపలేమిడి ఉంది కొద్దిగా మనసు అలలు లేకుండా చేసుకుంటే ఆ శక్తి రూపల నుంచి ఉబుకుతుంది ఎంత శక్తి కావాలంటే అంత శక్తి మనలో ఉంది కనుక బయట నుంచి వచ్చే శక్తి తాత్కాలికమైనది మరి స్వల్పమైనది తప్పితే మనకి శాశ్వతమైన లాభాలు ఇవ్వవు అయినా ముఖ్యంగా క్రొత్తగా ధ్యానంలో వచ్చేవారికి ఈ విధమైన ఆలంబనం అనేది మనం ఇవ్వగలిగితే అది మనవంతు ధార్మిక కార్యక్రమం కనుకనే వీలున్నప్పుడల్లా నేను ధ్యానంలోకి తీసుకువెళ్లే ముందర ఈ యొక్క నాదాన్ని వినిపిస్తూ ఉంటాను ఇది విశేషం శ్రీకృష్ణుడు తన వేణువు వాయించినప్పుడు ఆయన సంగీత విన్యాసమే కాకుండా ఆయన మధుర నాదమే కాకుండా ఆ అపారమైన యోగి ఆ యోగేశ్వరుడు తన శక్తిని ఆ నాదంలోంచి అందరికీ ప్రసారం చేశాడు కనుకనే ప్రతి పశువు ప్రతీ ప్రాణి ప్రతి ఆ గోకుల అద్భుతంగా తన్మేదైపోయి ఆయనకి దగ్గరైపోయారు కనుక ఎవరైనా యోగి ఈ విధంగా ప్రపంచంలో అద్భుతమైన సునాదనంతో మేళవించి తన యోగి శక్తిని పంపించినప్పుడు అలాంటి ఆపర్చునిటీ మనం పోగొట్టుకోకూడదు చాలామంది అంటుంటారు మీ వేణునాదాన్ని వినిపిచ్చండి మేము క్యాసెట్ చేసుకుంటాము తద్వారా మేము ధ్యానంలోకి వెళ్తాము అని చెప్పేసి క్యాసెట్ విన్నంత మాత్రాన అందులో ఎనర్జీ ఉండదు శక్తి ఉండదు డైరెక్ట్గా విన్నప్పుడే అక్కడ శక్తి ఉంటుంది క్యాసెట్లో నాదం మటుకు ఉంటుంది ఎనర్జీ ఉండదు కొద్దిగా ఐదో పదో శాతం ఉంటుంది మన థాట్ అక్కడ పెడితే ఈరోజు నా థాట్ పెట్టి మరి నా యొక్క సంకల్పం పెట్టి ఈరోజు కాస్త సంగీతం సునాదం ఇస్తాను దీన్ని ధ్యానులు ఉపయోగించుకోవచ్చు ఆమాత్రమైనా కొద్దిగా అయినా స్వల్పంగా అందులో శక్తి ఉండి అది ఐదు శాతమో తప్పకుండా ఉపయోగపడుతుంది మరి కాస్త నాదం మొదలు పెడదామా నేను నాదం మొదలు పెడతాను మీరు ధ్యానం మొదలుపెట్టండి ధ్యానం ఎలా చేయాలి అంటే మీకు అందరికీ తెలుసు అయినా నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తాను హాయిగా కూర్చుని చేతులు రెండు కలిపి పట్టుకుని అంటే వేళ్ళు ఒక చేతి వేళ్ళు మరొక చేతి వేళ్ళు దూర్చి కొంచెం నిటార్గా కూర్చొని కొంచెం తలపైకెత్తి కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస ఉంచండి అంటే మన నాసికలో అటు ఇటు జరుగుతున్న వాయు ప్రవాహాన్ని గమనించండి వాయువుని గమనించండి వాయుపుత్రులు కండి ఇదే అంజనాదేవి తన కొడుకైన ఆంజనేయ స్వామికి రెండేళ్లప్పుడే ప్రబోధించింది నాయన కళ్ళు మూసుకో శ్వాస మీద ధ్యాస పెట్టు వాయుపుత్రుడివి కా అప్పుడు అన్ని శక్తులు వస్తాయని చెప్పింది అదేవిధంగా ఆయన ఆ వాయువుని గమనించి వాయుపుత్రుడు అయ్యాడు మనమందరం కూడా వాయుపత్రులం అవుదాం అప్పుడే అంజనం అంటే చూపు మనకి దివ్య దృష్టి వస్తుంది అంజనాదేవి అంటే దివ్యదృష్టి అన్న ఉన్న యోగురాలు ఆవిడ కొడుకు కూడా దివ్య దృష్టి సంతరించుకున్నాడు అంటే ఆంజనేయుడు అయ్యాడు ఏ విధంగా అయ్యాడు అంటే వాయుపుత్రుడు అయితేనే ఆంజనేయుడు కాగాళ్ళు అంటే వాయువుని గమనిస్తేనే మన దివ్య దృష్టి మనం సంతరించుకుంటాం కనుక మీరందరూ హాయిగా కూర్చుని కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడుతూ వాయుపుత్రులు కావడానికి ప్రయత్నించండి నేను ఇక్కడ కాసేపు నాదం పలుకుతాను నాదం మీద దృష్టి ఉంచవద్దు నాదం అనేది ఒక బ్యాక్గ్రౌండ్ మటుకే మీ యొక్క లక్ష్యం అనేది వాయు మీద ఉండాలి వాయు వాయుపుత్రులు కావడమే మీ లక్ష్యం ఈ నాదం వినడం మీ లక్ష్యం కాదు ఒకవేళ మీ ఆలోచనలు ఇంకెక్కడికైనా పోతున్నా ఈ నాదం పట్టుకు ఆ ఆలోచన పట్టుకొచ్చి మళ్ళీ మీ లక్ష్యం వైపు మిమ్మల్ని తరలిస్తుంది కనుక అది మీరు చేయండి ఓకే